రి ఓం గణానా గణపతిగొం హే కవిం కవీనాము పమశ్రవస్తమ జేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమా అస్మాచార్యపంతం వందే గురుమ అద్వేష్టావూత మైత్రుణ నిర్మమో నిరహంకార సమదుఃఖసుఖమీ గంగా బలి మీరు ఆగండి కొంచెం ఓపిక పెట్టండి సమదు సుఖ క్షమీ అలా చెప్పాలి మంచిది సర్వభూతానా అద్వేష్ట అంటే సకల ప్రాణులను ద్వేషించకుండుట అంటే అర్థం ఏ ప్రాణినైనను ద్వేషించకుండుట చూడండి ఒక వంశవృక్షము కలదు దీన్ని అజ్ఞానవంశవృక్షము అంటారు అజ్ఞానం అజ్ఞానం లీమిలేజ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అజ్ఞానము ఉంటుంది అంటే ఆత్మస్వరూపము తెలియకుండా దాని నుంచి అజ్ఞానం నుంచి అభిమానము పుట్టింది అభిమానము అంటే నేను నాది అజ్ఞానం నుంచి అభిమానం పుడుతుంది నేను నాది అభిమానము నుండి ద్వేషం పుడుతుంది ద్వేషం రెండు రకాలుగా ఉంటుంది నాది నాకు అభీష్టమైనది నాకు రాకుండా ఎవడో అడ్డుపడ్డాడు దాన్ని బట్టి ద్వేషం ఉంటుంది లేదా నాకు ఏది ఇష్టము కాదో దానిని నా నెత్తి మీద ఎవడో పెట్టాడు ఆ రకంగా ద్వేషం ఉంటుంది రెండు రకాల శత్రువులు మనకు కావలసిన దాన్ని రాకుండా చేసే శత్రువులు కొంతమంది మనకు అక్కర్లేక మనం కోరుకొని మనం కోరుకోనిదంటే ఆపద ఇత్యాదులను మనకి వచ్చి ఇట్లా చేసేవాడు ఇంకో రకం శత్రువు ఈ రెండు రకాల శత్రువులపై ద్వేషం పుడుతుంది కాబట్టి నేను నాది అనే నేను అంటే అహంకారం నాది అంటే మమకారం అహంకార మమకారాలు ఉన్నప్పుడే ద్వేషం అనేది పుడుతుంది ద్వేషం అయితే ఎప్పుడైతే పుట్టిందో క్రోధము పుడుతుంది దాని నుంచి ద్వేషం నుంచి క్రోధము పుడుతుంది ఇది వంశవృక్షం ఈని చెప్తున్నాను నేను క్రోధం ఎప్పుడైతే పుట్టిందో దాని నుండి హింస పుడుతుంది హింస అంటే మానసికమైన హింస ఉంటుంది అంటే మనస్సులో వాడు నశించిపోవాలి అని అనుకుంటారు అది మానస హింస వాచిక హింస వాడు ఎదురుకుండా కనపడ్డప్పుడో లేకపోతే వాడికి పరోక్షంలో ఉందో వాడిని చెడమడ తిట్టడం అది వాచిక హింస ఇంకా కాగిక హింస అంటే వాడి మీద చేయి చేసుకోవటం లేకపోతే వాడు తోసేయటం ఏదో ఫిజికల్గా అస్సాల్ట్ చేయటం ఇది కాగిక హింస ఇటువంటి హింస నుండి భయము అశాంతి అనేవి పుడతాయి ఎందుకంటే హింస ఎప్పుడైతే మీరు చేశారో ఇట్ విల్ హ్యావ్ రిఫర్కషన్స్ వాడు మళ్ళీ తిరగబడతాడు మీరు తిట్టారనుకోండి మీరు తిరిగితే వాడు రెండు తుట్లు తిరుగుతాడు మీరు ఒక తుట్టు తిరిగితే వాడు రెండు తుట్లు తిరుగుతాడు బాప్ అని మీరంటే బాప్కా బాప్ అంటాడు వాడు మీరు కాబట్టి రెండు తిట్లు తిరుగుతాడు కాబట్టి హింస వాచిక హింస పెరిగిపోతుంది కాయిక హింస మీరు తోశారనుకోండి వాడి నెత్తి మీద ఏదో కర్ర మీద పెట్టుకోడతారు హింస బయలుదేరుతుంది అయితే మీరే సమర్థులకి మీరే కొట్టచ్చు హింస అశాంతి హింస అశాంతి ఈ హింస అశాంతి నుండి ఏం పుడుతుంది నరకము పుడు భయము అశాంతి హింస నుండి భయము అశాంతి రెండు పుడతాయి ఎందుకంటే హింస ఎప్పుడైతే చేశారో రిపర్కషన్స్ ఉంటాయి దానికి ఆ రిపర్కషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్ దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రతిక్రియ ఉంటుంది దానికోసం భయపడతారు సో మామూలుగా లోకల్లో ఎలా ఉంటుందంటే వీడు ఇంకొకడిని కొట్టేసి పోలీస్ స్టేషన్కి ఆ దెబ్బలు తిన్నవాడికంటే ముందు వీడు వెళ్ళిపోతాడు వాడిని కొట్టేస్తాడు చెడమడ వాడు ఇంకా గాయాలు అవి చూసుకుని కట్లు కట్టించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఈ లోపలనే వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేయించేస్తాడు వాడు నా మీదే కొంచెం పోలీసులు కొంత డబ్బు తీసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించేస్తాడు తర్వాత వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టుకట్టించుకుని ఆ గాయాలు సరి చేసుకుని ఎవరోనో సహాయం తీసుకుని ఆటోలోనో ఎక్కడో పోలీస్ స్టేషన్కి వెళ్ళేప్పటికి వాడి ఒక కేసు రిజిస్టర్ ఉంటుంది అప్పుడు వీడు కాదురా బాబు వాడు నామీల కేసు ఏమిటి నేను మళ్ళీ ఇంకో కేసు వేస్తున్నాను నన్ను కొట్టాడు వాడు చూసుకోండి గాయాలు అవ్వను అని పోలీసులకి గాయాలు చూపిస్తాడు పోలీసులు చూస్తారు చూసినా చూడరు police will choose share on the other hand, not the other hand, not the other hand, not the other hand. This is the most corrupt and inefficient rotten legal system. If you have a legal system, you will be aware of the most corrupt countries in area, and India is one of them, unfortunately. Why, you have to be afraid that you have to be afraid of this crime. One of the ఆ భయము అశాంతి నరకము నరకం నరకం జీవితం నరకం అవుతుంది ఆ నరకము అంటే యాతనలు ఉంటాయి చూసారా ఈ ద్వేషము ఎంత దూరం పతికిపోతుందో మహా విషవృక్షం కనుక మీరు దీనికి ముందులోనే ఆరంభంలోనే మీరు మందు వేస్తే మంచిది అజ్ఞానము అభిమానము ద్వేషము అజ్ఞానము అభిమానము వాటిని హ్యాండిల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది దీనికంటే ముందు ఈ ద్వేషాన్ని హ్యాండిల్ చేస్తూ మన హృదయంలో ఎవరి ఎడగా కూడా ద్వేషము లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దీని మీద కుమారుల భట్టు మీమాంసకుడు కర్మ మీమాంసకుడు ఆయన తంత్రవార్తీకము అనే గ్రంథంలో ఓ ఇంట్రెస్టింగ్ మాట అంటాడు నేర్చే యహ పరస్థోపి నస్వయం గృహ్యతే కథం అని అంటాడు ఇప్పుడు ఎదుటివాడు మిమ్మల్ని ద్వేషించాడు అనుకోండి సపోజ్ వాడి ఎందున్న ద్వేషము మీకు ఇష్టమవుతుందా ఇష్టం కాదు ఎదుటివాడు మీద క్రోధాన్ని చూపించాడు అనుకోండి మీకు నచ్చుతుందా అది నచ్చదు ఎదుటివాడు మిమ్మల్ని తిట్టాడు అనుకోండి మీకు నచ్చుతుందా నచ్చదు అటువంటిప్పుడు ఏది ఎదుటివాడి ఎందున్నప్పుడు కూడా మీకు ఇష్టం కాదో అది తీసుకొచ్చి నీ ఇంట్లో నువ్వు ఎలా పెట్టుకుంటావు ఇప్పుడు ఎవరి ఇంట్లోనూ టైఫాయిడ్ ఉంది జ్వరం వచ్చింది వాళ్ళ ఇంట్లో టైఫాయిడ్ రోగం వచ్చింది డూ యూ లైక్ ఇట్ టైఫాయిడ్ మీకు ఇష్టమా కాదు మన అటు ఉండేటప్పుడు ఆ టైఫాయిడ్ మీ ఇంట్లోకి రాకుండా మీరు చూసుకోవాలా కర్లేదా అదేవిధంగా ఎదుటి వ్యక్తి ఎందు ఉండే ద్వేషము క్రోధము మీకు ఇష్టము కానప్పుడు అవే ద్వేషము అవే క్రోధము మీ హృదయంలో మీరు నిలబెట్టుకోవడానికి హేతువేమున్నది అని అడిగాడు కాబట్టి ద్వేషము క్రోధము మన హృదయంలో నిలిచి ఉండరాదు ద్వేషము మీరు మనస్సులు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ప్రతి మనిషికి జీవితంలో శత్రువులు ఉంటారు ఎందుకంటే అనుభవాలు వస్తూ ఉంటాయి కుహరాళ్ళకైతే యంగ్ పీపుల్ ఏ శత్రువులు ఉండరు మిత్రులు ఉండరు అలా కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు పోతూ ఉంటుంది లైఫ్ మీకు జీవితంలో అనుభవాలు వస్తాయి అనుభవాలు అలాగా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఈ పెద్ద వాళ్ళని ఎలా వర్ణిస్తారంటే యాభై దాటిన వాళ్ళని యాభై అరవై వచ్చాయంటే వాళ్ళు రిటైర్డ్ అని ఓ వైఫ్ అంటారు వాళ్ళని ఎమోషనల్లీ బ్రూయిస్డ్ పీపుల్ అని అంటారు అంటే వాళ్ళకి ఈ ఆ భావావేదాల గాయాలు ఇవ్వ ఉంటాయి హర్త్ అయి ఉంటారు ఒకటి కాదు రెండు కాదు హర్ట్స్ హండ్రెడ్స్ ఆఫ్ హర్ట్స్ అలా అక్యూములేట్ అయి ఉంటాయి వీడికి వీడికి హర్త్ అంటే వీడికి వ్యతిరేక భావం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బతుకుంటారు మరి కొంతమంది స్వర్గానికి కూడా పోయి ఉంటారు అయినా కూడా వీడు హర్ట్స్ అలాగే ఉంటాయి వీడికి అలాగే అవి అయి ఉంటాయి పెద్ద వయస్సు వచ్చేప్పటికీ వివేక వైరాగ్యాలు లోపించిన కారణంగా ఇవన్నీ అక్యూములేట్ అవుతాయి దాంతో వాడు మనస్సు ఎలా ఉంటుందంటే ఆగమాగంగా ఉంటుంది యూ కెనాట్ ఇమాజిన్ అటువంటి మనస్సుతో వాడు ఉన్నప్పుడు వాడికి ఏ శాస్త్రం చెప్పినా అది బుర్రకి వెళ్ళద్ది సో ఎనీవే ది పాయింట్ ఈజ్ ద్వేషము ద్వేషాలు పెంచుకుని ఉంటారు ఇవేమో ఉంటాయి ఈ ద్వేషము అనేక లెవెల్స్ ఉంటాయి శత్రువు అని మీరు అనకపోవచ్చు కానీ మీకు ఒక వ్యతిరేక భావం ఉంటుంది మిత్రుడు అయి ఉండొచ్చు కానీ స్టిల్ యూ డోంట్ లైక్ దట్ ఫోర్ యు డిజ్లైక్ అది ద్వేషమే అవుతుంది ద్వేషంలో కొంచెం తక్కువ వస్తాయి తర్వాత ఆఫీసులో ఉద్యోగాలు అవి చేసే సందర్భంలో యాడ్వర్సరీ అని ఒకటి అంటే మీకు శత్రువు మీకు ఆపోజిట్ వాడు ఇమాజిన్ వాడే ఆపోజిటే వాడో సంసారి నేను ఓ సంసారి నేను ఓ సంసారికి ఇంకో సంసారి శత్రువు కాదు మిత్రులు కాదు ఇద్దరు స్వార్థ ఉన్నప్పుడు దీంట్లో ఒకడికి ఒకడు శత్రువే ఉంది ఎవరి స్వార్థం వాడు చూసుకుంటూ ఉంటాడు ఇది ప్రాసెస్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్సిటీ డెవలప్ అవుతుంది దాంతో ఆ ద్వేషం నిర్మాణం అవుతుంది వ్యతిరేక భావం నిర్మాణం అవుతుంది యూ డోంట్ లైక్ ది గై దట్ ఈజ్ కాల్డ్ ద్వేష ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ద్వేషము అన్నదాన్ని ఎలా డిఫైన్ చేశారంటే ద్వేష జ్వలనాత్మక చిత్తవృత్తి విశేష ద్వేషము అనేది అది మంట మండుతో ఉంటుంది ద్వేషము యాసిడ్ వంటిది యాసిడ్ ఏం చేస్తుంది ఇట్ విల్ కరోడ్ ది కంటైనర్ ఉచి ఉచిది ఉచి కంటైన్స్ ది యాసిడ్ ఏ పాత్రలో యాసిడ్ ఉంటుందో ఆ పాత్రని కరోడ్ చేసి పాల్సినట్టు తినేస్తుంది ఆ పాత్రని తినేసి చిల్లులు పడి ఇట్లా చేసేస్తున్నారు ఈ బ్రేషం అనేది యాసిడ్ వంటిది యాసిడ్ రిఫ్లెక్స్ ఎప్పుడైనా మీరు ఎటుకుదినా విన్నారా పేరు యాసిడ్ రిఫ్లక్స్ మనం చేసిన భోజనాన్ని పచనం చేసేది యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కెన్ యూ ఇట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది అక్కడ సీసాల్లో అమ్ముతూ ఉంటారు బాత్రూంలో అవి క్లీన్ చేస్తారు అది హైడ్రోక్లోరిక్ యాసిడే అదే కడుపులో ఉంటుంది సల్ఫిరిక్ యాసిడ్ కాదు హైడ్రోక్లోరిక్ యాసిడే సల్ఫిరిక్ యాసిడ్ ఉంటే వీడు ఎగిరిపోతాడు మిగలడం హైడ్రోక్లారిక్ యాసిడ్ ఈజ్ సల్ వాట్ బెటర్ డైలీ ఫార్మ్లో పొట్టలో ఉంటున్నాయి అది యాసిడ్ రిఫ్లెక్స్ అని ఒకటి ఉంటుంది అంటే పొట్టలో ఉన్న యాసిడ్ పైకి వస్తుంది పైకి రాకుండా భగవంతుడు ఒక వాల్వ్ ఒకటి పెట్టాడు లేదో ఒకదాని నుంచి మరో దానికి వెళ్తూ ఉంటాను మీరేమనుకోకొని మళ్ళీ వాపసు వస్తాను సో మళ్ళీ అప్పుడే కొంచెం అనాటి మీద ఒక వాల్వ్ ఒకటి పెట్టాడు మరి వాల్వ్ పెట్టేస్తే యాసిడ్ లోపల నుంచి పైకి రాదు నిజమే మరి తిన్న తిండి లోపలికి వెళ్ళాలి కదా అది వన్ వే వాల్వ్ అంటే ఇట్నుంచి అటు ఎలా చేస్తుంది కానీ అట్నుంచి పైకి రాకుండా అడ్డుపడుతుంది సో దట్ యాసిడ్ పొట్టలో ఉంటుంది తప్ప ఈ కంఠంలోకి రాకుండా ఈసోఫ్యాటస్లోకి రాకుండా ఆ వాల్వ్ కాపాడుతుంది మనం ప్రాణాయామాదులు చేస్తూ ఉన్నట్లయితే ఎక్సర్సైజు ప్రాణాయామము చేస్తూ ఉంటే ఆ వాల్వ్ కండిషన్లో ఉంటుంది అరవై వచ్చిన డెబ్భై వచ్చినా కానీ మనం ప్రాణాయామం చేయం ఏమీ చేయం దాంతో ఏమవుతుంది మనం ఆహారపు అలవాట్లు కూడా సరిగ్గా ఉండవు దాంతో ఏమవుతుంది ఆ వాల్వు పనిచేయడం మానేస్తుంది అప్పుడు ఆ యాసిడు లోపల పచనం కోసం ఉత్పన్నమైన యాసిడ్ అది అవసరం యాసిడ్ సిస్టమ్కి అవసరం ఆ యాసిడు ఈ వాల్వు తెరిచున్న కారణంగా ఒకసరు పైకి తన్నుతుంది లోపల ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్కి ఒక్కసర పైకి వస్తుంది పైకి మీకు ఈసోఫాగస్ ఇలా పైకి ఉంటుంది కదా ఇక్కడ దాకా వచ్చేందు ఇక్కడ దాకా వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ మంటగా ఉంటుంది దాన్ని హార్ట్ బర్న్ అని అంటారు దానికి హార్ట్కి సంబంధం ఏం లేదు ఊరికే హార్ట్ దగ్గర ఉంది కాబట్టి హార్ట్ బర్న్ అని అంటారు ఇది ఇంకొంచెం పైకి వస్తుంది పైకి వస్తే త్రోట్ని ఆ వాయిస్ బాక్స్ని రాగా తయారు చేస్తుంది వెరీ సవ వెరీ సోరుగా రాగా తయారవుతుంది దాంతో మాట కొద్దిగా మాట్లాడినా కూడా నొప్పి పుడుతుంది ఇది పెద్ద వయసులో ఆఫ్టర్ సిక్స్టీ వచ్చేటువంటి హెజర్డ్స్లో ఇది ఒకటి ఈ పాఠాలు చెప్పే వాళ్ళకి ఈ హెజైడ్ ఉంటుంది దీన్ని ప్రొఫెషనల్ హెజైడ్ అని అంటారు దీనికే ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది క్లెడ్జీ మ్యాన్స్ త్రోట్ అని ఒక అంటే సద్దాయన ఆయన మాట్లాడి మాట్లాడి త్రోట్ పాడైపోయింది మాట్లాడడం వల్ల పాడవడానికి కాదు ఆ యాసిడ్ పైకి వచ్చి ఈ దంత చెప్పాను ఆ యాసిడ్ అదే ఇప్పుడు ఈ ద్వేషం అనేది యాసిడి ఇది యాసిడ్ కడుపులో ఉన్న యాసిడ్ పైకి వస్తే ఏమవుతుంది హార్ట్ బర్న్ వస్తుంది త్రోత్ బర్న్ వస్తుంది ఈ ద్వేషం అనేది మనస్సులో పెట్టుకున్న యాసిడ్ది హృదయంలో పెట్టుకున్న యాసిడ్ ద్వేషము జలనాత్మక చిత్తవృత్తి విశేష ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ థాట్ ఒక థాట్ రూపంగా ఉంటుంది ఒక థాట్ ప్యాటర్న్ మెంటల్ ప్యాటర్న్ ప్యాటర్న్ అంటే గట్టిగా ధారణ ధని గట్టిగా ఉంటుంది అది ఆ థాట్ అది మళ్ళీ మళ్ళీ వస్తూ సో అది ఒక మెంటల్ గ్రూవ్ అని కూడా అంటారు మనస్సులో ఒక చిన్న మార్క్ కింద పడిపోయి ఉంటుంది ద్వేషం అది ఒక యాసిడ్ని మీరు హృదయంలో పెట్టుకున్నట్టే అది మండుతూ ఉంటుంది వీడికి రెండు మంటలు ఇప్పుడు వన్ హార్త్ బర్న్ డ్యూ టు యాసిడ్ రిఫ్లెక్ట్స్ సెకండ్ హార్త్ బర్న్ డ్యూ టు హెట్ రిట్వర్డ్స్ సంబడి ఒకటి శారీరకము రెండవది మానసికము తప్పు కదా శారీరకం యూ కె నాట్ హెల్ప్ ఏదో మందు మాకో వేసుకోవాలి కానీ మానసికముని యూ కెన్ గెట్ రెడ్ ఎఫెక్ట్ మానసికమైనటువంటి ద్వేషాన్ని యు షుడ్ గెట్ రెడ్ ఎఫెక్ట్ అది కూడా అంత తేలిక కాదు దాని గురించే మనం ఈ వ్యాఖ్యానం ఇంతలా శ్రవణం మనన నిధిధ్యాసనం మనం నిధిధ్యాసనం కూడా చేద్దాం ఇవాళ చేద్దాం నిధిధ్యాసనం ఆ ద్వేషాన్ని పోగొట్టడం కాబట్టి హృదయంలో యాసిడ్ పెట్టుకోవడం మంచిదాది కాదుగా మీ దగ్గర ఏదైనా పాత్ర ఉంటే ఆ పాత్రలో యాసిడ్ దోచుకుంటే పాత్రలో దాచుకుంటారండి యాసిడ్ పాత్రలో దోచుకుంటే పాత్ర చిల్లి పడిపోదు అలాంటి తెలివి తక్కువ పని చేయకూడదు కదా అలాగే ఎవడో పూర్వానికి నిప్పు జేబులో దాచుకున్నాడు నిప్పు జేబులో దాచుకుంటారండి జేబు కాలిపోయి ఒళ్ళు కాలిపోదు ఈ ద్వేషం ఒక మానసికమైన నిప్పుని హృదయంలో దాచిపెట్టుకున్నట జ్వలనాత్మక చిత్తవృత్తి విశేష చాలా తప్పది చాలా తెలివి తక్కువ కాబట్టి ద్వేషాన్ని హృదయంలో కలిగి ఉండరాదు ఈ ద్వేషాన్ని ఓ మహాత్ముడు ఎలా వర్ణించాడు ఓ జైన మహాత్ముడు వర్ణించాడు ఏమన్నాడంటే మీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి అప్పుడు మీరేం చేస్తారంటే పక్కనే వాడి మీద కోపం వచ్చేసింది ద్వేషము క్రోధము వచ్చేసింది పక్కనే మండే బొగ్గులు ఉన్నాయి బర్నింగ్ కోల్స్ ఉన్నాయి దాంతో వీడికి కోపం వచ్చి ఆ కోల్స్ని చేతి నిండా తీసుకుని వాణ్ణి వేసి కొడతాడు కోపంతో ద్వేషము క్రోధముతోటి అయితే వీడు ఎప్పుడైతే చేతిలోకి కోల్స్ని బర్నింగ్ కోల్స్ని తీసుకుంటున్నాడో అప్పుడే వాడు గమనించి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు అప్పుడు వీడు విసిరిన కోల్స్ వాడికి చాలా యువతలే పడతాయి తప్ప వాడిని టచ్ కావు కానీ ఈ లోపల ఏమైందంటే వీడి చెయ్యి పూర్తిగా కాలిపోయి వీడిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది అదిగో ద్వేషము అట్టిది మీరు ఎవరిని ద్వేషిస్తారో వాడికి నష్టం కలగచ్చు కలక్కపోవచ్చు మీ ద్వేషం కారణంగా మీరు వాడికి నష్టాన్ని చేసే ప్రయత్నం చేసి మీరు సక్సీడ్ అయితే వాడికి నష్టం వస్తుంది ఆ ద్వేషం కారణంగా మీరు నష్టపోతారు మీ హృదయానికి కూడా మంట కానీ వాడికి నష్టం కలుగకున్నా మీకు నష్టం కలిగి తీరు కాబట్టి తెలివైన వాడెవడూ కూడా హృదయంలో ద్వేషాన్ని పెట్టుకోడు తర్వాత మీరు హృదయంలో ద్వేషాన్ని పెట్టుకుంటే మీరు మంత్రం చదువు ఓం నమో నార ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపన్ చేస్తూ ఉంటారు ద్వాదశాక్షర మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉండగా శత్రువు గుర్తుకొస్తాడు శత్రువు గుర్తుకొచ్చిన వెంటనే హృదయంలో ఆ మంత్రము వాసుదేవుని రూపము ఉండదు శబ్దం కూడా ఉండదు శబ్దం ఉంటే నోట్లో ఉంటుంది నోరు అంటే టేపు రికార్డు లాంటిది టేపు రికార్డు లాంటిస్తే అది వాగుతూ ఉంటుంది అలాగే నోరు టేపు రికార్డులాగా అది వాగుతూ ఉంటుంది ఔన్నమ్మ వాసుదేవా అంటూ ఉంటుంది వీళ్ళు అవి ఫ్యాన్లాగా ఆ మాలను తిప్పుతూ ఉంటాయి వీళ్ళు మాలను తిప్పుతాయి నోరు మంత్రాన్ని వాగుతూ ఉంటుంది మనస్సులో శత్రువు ఉంటుంది శత్రువు యొక్క ఆకారం ఉంటుంది సీరా జపం చేసేటువంటి సందర్భంలో దిస్ ఈజ్ ఎ మేజర్ కెలమిటీ ఇట్ ఈస్ ఎ మేజర్ ఆబ్స్టకల్ మీరు దేవుడి మంత్రాన్ని జపం చేస్తూ మనస్సులో శత్రువుని భావన చేస్తూ ఉంటారు శత్రువు యొక్క ఆకారం ఉంటుంది మనస్సు ద్వేషాకారాన్ని శత్రు ఆకారాన్ని పొంది ఉంటుంది కానీ మంత్రం మంత్రం నోటుతో చేస్తూ ఉంటారు చూడండి ఎంత దోషమోనో కాబట్టి అటువంటి పొరపాటు చేయకూడదు ద్వేషం అనేది ఉండరాదు ద్వేషము చతుర్విధ పురుషార్థములకు విరోధి ఉదా ఉదాహరణకు ద్వేషము ధర్మ విరోధి ధర్మానికి విరోధి ఇప్పుడు మీరు హోమం చేస్తున్నారనుకోండి హోమం ధర్మం ఓం ఇంద్రావాహ ఇంద్రా ఏదన్న మమా అని మంత్రం అంటారో హోమం చేస్తారు కానీ అదే టైంలో మీ మనస్సులో శత్రు ఉంటుంది అప్పుడు ఈ హోమము ఇంద్రులు మీ మనస్సులో ఇంద్రులు కాబట్టి ఈ హోమము వ్యర్థము ఎందుకంటే అది ఇంద్రుడికి వెళ్ళదు నిప్పుల్లో పోసి నెయ్యి అవుతుంది తప్ప ఇంద్రుడికి సమర్పించిన హవిష్ అవ్వదు ఎందుకంటే మీ మనస్సులో ఇంద్రుడు లేడుగా ఇంద్రుడు తీసుకోడు వద్దులే మీరు మన పిలవలేదు వాడు ఉడికి ఇంద్రావిశ్వాహ అన్నాడే తప్ప మన పిలవలేదు వాడిని తీసుకోడు ఎందుకంటే మీకు మనస్సులో ప్రేమ లేకపోతే మీ చూపుల్లో ప్రేమ లేకపోతే మీరు చే పిల్లవాడిని పిలిచే చాక్యులిటీ అంటే వాడు పరిశీలించి వద్దులేని వాటికి పోతాడు రాడు చిన్నపిల్లవాడు కూడా మీరు ప్రేమగా పిలవకపోతే రాడు ఇంద్రుడు వస్తాడా కాబట్టి మీ ధర్మము విరోధి అవుతుంది ధర్మానికి విరోధి అలాగే శత్రు పరాజయార్థం దుర్గా పాఠం అహంకరిష్యే అని మీరు కనుక సంకల్పన చేసి దుర్గా పాఠం చేస్తే అది ఆ కర్మ అది పుణ్యము పుణ్యము రాదు దానివల్ల పాపమే వస్తుంది శత్రు పరాజయం చేసేటువంటి ప్రతి కర్మ కూడా అది పూజాది కర్మ కూడా హోమాది కర్మైనా కూడా అది పాపాన్ని మూటగట్టి మా ఉపాయమే తప్ప దానివల్ల ఈశ్వరుడు సంతోషాన్ని పొందడు కాబట్టి ద్వేషము ధర్మానికి విరోధి ద్వేషము అర్థానికి విరోధి వీళ్ళు ఏం చేస్తారంటే ద్వేషంతో కోర్టులో కేసు వేస్తారు పాపాన్ని ఉండబట్టలేక వీడికి నేను గుణపాఠం చెప్పాల్సిందే ఎలా వాడు గుణపాఠం ఈశ్వరుడు చెప్తాడు మనం ఎందుకు చెప్తాం మన మన చేతిలో లేదది వాడు చేసింది తప్పే అడిగి ఈశ్వరుడే గుణపాఠం చెప్తాడు అని శరణాగతి చేసి వదిలేయాలి మీరు అలా వదలడు ఆ ఉక్ ఉక్రోషాన్ని ఆపుకోలేక వెళ్ళి కోర్టులో కేసు వేస్తాడు కో మీరు లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ ఎలా చెప్తాడో అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు అంటే వైకుంఠం అంటే ఏమిటి మీరు ఈ స్టోరీ చెప్పగానే వాడు దానికి చలవలో పొలవలో అమ్మేసి సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ సీ కింద మనం వేసిద్దని కేసు వాడిని మూడు నెలలు మూడు మూడు సంవత్సరాలు జైల్లో పెట్టించవచ్చు అసలు ముందు అరెస్ట్ వారెంట్ కూడా పట్టుకొస్తానంట అని మీకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు చూపించి ఓ ఇరవై వేలు ఇచ్చి వెళ్ళు నేను రిపోర్ట్ అక్కడ ఫైల్ చేయడానికి అది బిగినింగ్ ఫీజు అని మీ దగ్గర ఇరవై వేలుకి తర్వాత ఏమీ అవ్వదు వాడు నాన్ వేయిలబుల్ వారెంట్ తీసుకుంటాడు నాన్ బెయిలబుల్ వారెంట్ కాదు ఏదో ఉంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడు మీరు పాతిక వేలు వాడి వాడికి బుద్ధి చెప్పడం కోసం పాతిక ఖర్చు పెడితే వాడి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని మీ ఇంటి ముందు నుంచి కారులో వెళ్తూ ఉంటాడు అప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి ఏమయా ఇలా అయింది ఏంటంటే అండి పాతిక ఖర్చు పెట్టేస్తే మీకు శత్రువు నాశనం అయిపోవాలా అంత దురాశ పనికి ఇంకో యాభై ఇవ్వండి ఈసారి వాడి మీద మనం జడ్జి గారితో మేము తప్పనిసరిగా స్ట్రిక్చర్స్ని పట్టుకొస్తాము అంటాడు ఇది ఎలా పోతూ ఉంటుంది ఇది ఎంతకాలం పోతుంది పోతుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ రైడ్స్ కేసు ఇప్పుడే ఫ్రేమ్ చేస్తున్నారు ఛార్జెస్ మీకేం కంగారే ఉంది నైన్టీన్ ఢిల్లీ రైడ్స్ కేసు ఇప్పుడే ఇంకా దాని టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఇంకా సిటిల్ అవ్వలేదు టూ థౌజండ్ జరిగిన కారు డ్రంక్ డ్రైవింగ్ కేసు తాగి కారు నడిపిన ముగ్గురు పోయారు ఆ కేసుకి ఛార్జెస్ ఫ్రేమ్ ఇప్పుడే చేయాలా వద్దా అని ఇంకా ఢిల్లీ బాంబే హైకోర్టు వాళ్ళు పాపం వాళ్ళు మల్లగుళ్ళాలు పడుతున్నారు కాబట్టి మీ కేసు కంగారు ఏముంది దో హరి ఈ రకంగా మీరు ద్వేషంతో తీసుకున్న మొదటి అడుగు మీ జేబుకు చిల్లు పెట్టినట్టు అయిపోతుంది మీ దగ్గరున్న సొమ్మంతా కూడా పోతుంది ఈ విధంగా ద్వేషం కారణంగా ఆస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ద్వేషము అర్థ విరోధి ద్వేషము కామ విరోజు కామ అంటే భావం మీరు చక్కగా ఫస్ట్ క్లాస్ పండగ భోజనం చేసుకుని భోజనాన్ని కూర్చుని నెయ్యి అప్పాలు ఇలాంటివి తినబోతుంటే నోట్లో నేటి అప్పం ముక్క తీసి నోట్లో పెట్టుకోగానే వాడు శత్రువు గుర్తుకొస్తే మీరు నోట్లో అది యాష్ కింద నోట్లో పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది చిన్నబుద్ధి కాదు దాన్ని మీరు ఇంకా ఆస్వాదించలేరు వాడు గుర్తుకొచ్చిందంటే ఇంకా వాడిని మీరు ఆస్వాదించలేదు మీరు ట్రై చేసి చూడండి మీరు ఎవరికైనా ఎవడమీదైనా మీకు పరీక్ష చేయాలంటే వాడికి శత్రువు ఎవడో ముందు తెలుసుకునే కొంత గ్రౌండ్ వర్క్ హోంవర్క్ చేసుకునే వాడిని పిలిచి వాడికి ఏదో ఐస్ క్రీము ఏదో మంచి రుచికరమైన పదార్థం వాడి చేతికిచ్చి అది వాడు నోట్లో పెట్టుకోబోయే ముందు ఆ శత్రువు మాట మీరు మాట్లాడాలి ఏమండి వాడు ఎవడో మీకు ఏదో అపకారం చేసినట్టున్నాడే అని మాట్లాడన్నారు ఇంకా వాడు ఆ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోలేడు తినలేడు అది వాడికి నోట్లో యాషెస్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది రాత్రి నిద్ర పట్టడం దాంతో ఏమవుతుంది కామ విరోధి కామ అంటే భోగ భోగానికి విరోధం అయిపోతుంది తర్వాత మోక్ష విరోధి అహం బ్రహ్మాస్మి అని సర్వం కల్విదం బ్రహ్మ ఈ జగత్తంతా కూడా బ్రహ్మాన్ని మనం తెలుసుకుని మనం మోక్షాన్ని పొందాల్సి బ్రహ్మాన్ని తెలుసుకుంటుంటే మధ్యలో ఈ శత్రువు ఈ ద్వేషము అన్నవి మేజర్ ఆబ్స్టకిల్స్ చాలా ప్రధానమైన ప్రతిబంధకములుగా తయారయ్యి వీటికి మోక్ష పురుషార్థానికి గొడ్డలి పెట్టు అయిపోతాయి అయిపోతుంది ద్వేషము కాబట్టి ద్వేషం అనేది సర్వ విధములుగా ఆ మనిషి యొక్క అభివృద్ధికి ఆటంకము ఈ ద్వేషము అనే పదాన్ని ఓ మహాత్మును ఎలా వర్ణించాడంటే ద్విద్వేషము అని వర్ణించాడు ఇట్స్ ఏ డబుల్ పాయిజన్ అని వర్ణించాడు ఇంకో చోట రాగము ద్వేషము రాగము అంటే అటాచ్మెంట్ ద్వేషము అంటే వర్షం రాగము అన్నది స్వీట్ పాయిజన్ ద్వేషము అన్నది బిట్టర్ పాయిజన్ చేదుగా ఉండేటువంటి విషయానికి ద్వేషం పేరు తీయగా ఉండే విషయానికి రాగము పేరు అలా వర్ణించారు బట్ ఇన్ ఎనీ కేస్ ద్వేషము చాలా చాలా తప్పు అయితే ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది ధర్మ విరోధి ఒకడు ఉంటాడు ధర్మానికి విరుద్ధంగా ఉంటాడు ధర్మ విరుద్ధమైన ఆచరణ చేస్తూ ఉంటాడు వాణ్ణి ద్వేషించచ్చా అని ప్రశ్న ఇప్పుడు సమాజంలో ఎవరిలో కొంతమంది ఒక వ్యక్తి కానీ లేక ఒక గ్రూపు కానీ మనం ఆచరించే ధర్మానికి విరోధాన్ని కలిగిస్తాను వాళ్ళు విరుద్ధంగా ఆచరిస్తూ ఉంటారు వాళ్ళ ఎడల ద్వేషం ఉండవచ్చా అంటే ధర్మ విరోధి ఎడల ఉండవలసినది ద్వేషము కాదు ధర్మ విరోధి ఎడలో ఉండవలసినది జాలి అయ్యో దుష్టుడు అధర్మ మార్గంలో పోతున్నాడు నరకానికి పోతాడే తన వినాశాన్ని తానే కొను తెచ్చుకుంటున్నాడు అయ్యో పాపం అని మీరు జాలి చూపించాలి కానీ ధర్మ విరోధి ద్వేషమును కలిగి ఉండుట అది మీ ధర్మానికి ఆటంకమైపోతుంది వాడు ఆల్రెడీ ధర్మవిరోధి అయి కూర్చున్నాడు మీరు వారి ఎడల ద్వేషన్ని చూపించటం ద్వారా మీ ధర్మాన్ని మీరు చెడగొట్టుకున్న వారు అవుతారు ఇప్పుడు ఎంత వాడు దుమ్ము రేగ కొడుతుంటే మీరు నీళ్లు చల్లాలా మీరు కూడా మరింత దుమ్ము రేక్కొట్టాలా ఏం చేయాలి మీరు కూడా మరింత దుమ్ము రేగ వాడి కళ్ళలోనూ దుమ్మె మీ కళ్ళలోనూ దుమ్మె అదే నీళ్లు చల్లారనుకోండి ముందు మీ కళ్ళలోకి దుమ్ము రాదు యు ఆర్ సేఫ్ వాడి దుమ్ము ఏదైనా వస్తే వాడి కళ్ళలోకి వస్తుంది కానీ మీ కళ్ళలోకి అయితే రాదు వాడి కళ్ళలో కూడా దుమ్ము రాలేదనుకోండి మీరు నీళ్లు చల్లిన కారణంగా వాడు బాగుపడేటువంటి అవకాశం ఉన్నది దుమ్ము రేగ కొట్టడం మానేసి బాగుపడే అవకాశం ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ద్వేషించుట అన్నది అన్నది దాగాజుని నామదేవ్ మహాభక్తుడు చంద్రభాగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు చెప్పుంటా నీ కథ స్నానం చేసి వస్తూ ఉంటే ఆయన మీద మట్టి చల్లాడు దుష్టుడు ఆయన మళ్ళీ వెళ్ళాడు మట్టి కూడా కదా డంగు పేడ పేడ ఆయన మీద వేశాడు ఆయన పాపం చేసేది లేక మళ్ళీ స్నానం చేసి వచ్చాడు మళ్ళీ వేసాడు ఆ రకంగా పదిసార్లు చేశాడు పదిసార్లు ఆయన చంద్రభాగాకు వెళ్ళి స్నానం చేసి వచ్చారు ప్రసన్నంగా ఉన్నారు కోపం లేదు ఏమీ లేదు వీడికి పాపం పశ్చాత్తాపం కలిగి కాళ్ళ పడతాడు పడితే నువ్వు నా కాళ్ళ పడకు నేనే నీ కాళ్ళ పడాలి ఎందుకంటే ఈ రోజునే చంద్రభాగా నదిలో పదిసార్లు స్నానం చేసేటువంటి భాగ్యం నువ్వు కల్పించేవా అని అంటాడు కాబట్టి ద్వేషము ధర్మ విరోధి ఎడల కూడా ద్వేషము తగ్గదు మరి ద్వేష నివారణకు ఉపాయమేమి ద్వేష నివృత్తి అలాగా అనేక ఉపాయాలని మనం ఆలోచించవచ్చు ఆత్మజ్ఞానము ద్వేష నివృత్తికి అల్టిమేట్ అల్టిమేట్ ఉపాయం ఆత్మస్వరూప విచారం చేయటం ద్వారా మీకు ద్వేషం పోతుంది ద్వేషం కలగటం ఆత్మస్వరూప విచారంలో ఉన్నవాడికి ద్వేషము కలుగుతుంది మీకు ఈ కథ చెప్పాను నేను వాసుదేవుడు అని ఒక ఆచార్యుడు ఆ గ్రామంలో ఆయన పంచదర్షి పాఠం చెప్తూ ఉంటే ఎవరో పెద్దామే ఆయన మీద ఏదో కోపం వచ్చి పర్ వాటే వర్ రీసన్ కోపం కోపం వచ్చి ఈ వాసుదేవుని అమాయకత్వం చేత వాసుదేవుణ్ణి తిట్టుకుంటూ వస్తూ ఉన్నాడు అరే వాసుదేవా అని తిడుతూ వస్తుంది నిన్ను చీపురు కట్ట పుచ్చుకుని కొడతాను రా అంటే ఏదో తిట్టుకుంటూ చీపురు కట్ట పట్టుకుని వస్తూ ఉంటాడు పాఠం చెప్తున్నాడు పంచదర్శు చెప్తుంటే ఆ వెనకాల వరుసలో కూర్చున్న శిష్యుడు ముందు విన్నాడు ఆవిడ తిట్టడం వాడు వెంటనే వేసినప్పుడు గురువుగారు మిమ్మల్ని తిరుగుతోందని రాంటాడు అంటే ఈయనంటారు నన్ను తిరుగుతోందని నీకెల్లా తెలుసు కూర్చో అని కూర్చుంటాడు వాడు కూర్చుని మళ్ళీ వింటాడు రే వాసుదేవా నేను తంతానరా మీద ఉంటున్నాడు అంటే వాడు మళ్ళీ లేచింది మిమ్మల్ని తిట్టుతోందండి వాసుదేవాని పిలిచి మరీ తిట్టింది నాకు వినపడింది అంటాడు అంటే వాసుదేవంటే నేను ఒక్కడా ఇంక ఈ సృష్టిలో వాసుదేవుడు మరి ఎవళ్ళు లేరా కూర్చో అని మళ్ళీ పాఠ వితూ ఉంటాడు అయ్యే చిత్తూంటే ఈ లోపల ఆవిడ దగ్గరికి వచ్చి కాదండి వాసుదేవాన్ని మీ వైపే వేలు పెట్టి చూపిస్తోందండి మిమ్మల్నే తిరుగుతుంది అంటాడు ఎరా ఇటు కేసు చూపిస్తే ఇంక నేనేనా ఇంకెవళ్ళు లేరా ఇటు ఈ డి డైరెక్షన్లో కూర్చో అంటాడు అని పాఠం చెప్తూ లోపల ఆవిడ దగ్గరికి వస్తుంది ఆవిడ వింటుంది ఎరా ఎవిటరా నువ్వు నేను నిన్నే తిడుతున్నాను ఏమిటి నిన్ను తిట్ట ఇంకెవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు వాసుదేవులు ఈ ఊళ్ళో నువ్వేదా నేను నిన్నే తిడుతున్నాను ఏమిటి ఇంత తిట్టట్లేదు అంటున్నావు మరి నేను ఎవడని తిడుతున్నట్టు నేనే తిడుతున్నాను అంటున్నాడు అంటే లేదు నువ్వు నన్ను ఏం తిట్టలేదు అంటే అంటే ఆవిడ పాపం కను కాదు మళ్ళీ మరి నేను ఎవరినైనా తిరుగుతుంటా వాసుదేవాన్ని పేరు పెట్టి పిలిచి మళ్ళీ తిరుగుతున్నాను కదా నేను ఎవరిలో తిరుగుతున్నాను అంటావు అంటున్నాను అంటే నువ్వు అన్నమయాన్ని తిరుగుతున్నావు అంటాడు అన్నమయము అంటే ఆవిడ ఉంటుంది అన్నం అంటే నాకు తెలుసు కానీ ఈ అన్నమయం ఏమిటి నేను దాన్ని తిట్టడం ఏమిట్రా చెప్పేవిటో అదేమిటో చెప్పండి అంటే చూడు నువ్వు అన్నం తింటున్నావు కదా నువ్వు తిన్న అన్నాన్ని పెట్టే కదా నీ దేహము నిర్మాణమైనది దానికి అన్నమయము అని పేరు అలాగే ఈ దేహము అన్నమయము అది ఆత్మ కాదది నేను అనే మాటకు అనుభవానికి యథార్థమైన అర్థం బాడీ కాదు దేహము కాదు కాబట్టి నువ్వు దేహాన్ని తింటున్నావు తప్ప నా ఆత్మను తిట్టట్లేదు అని అంటాడు అదేదో కొత్తగా ఉంది రో ఏమిటి ఆత్మ అంటే అదేదో చెప్పు అప్పుడు ఆత్మలే తిడతాను అంటే నీకు మరి కొంచెం టైం పడుతుంది నీ ఆత్మ ఆత్మ ఒకటే నువ్వు ఆత్మని తెలుసుకుని తిట్టితే నిన్ను నువ్వు తిట్టుకున్నట్టే అవుతుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆత్మను తెలుసుకోవాలనుకుంటే ఆ చీపురు అక్కడ పక్కన పారేసి వచ్చి క్లాసులో కూర్చుంటాను నీకు అవకాశం ఉన్నప్పుడు వస్తే నీకు ఆత్మ తెలుసుకుని నిన్ను అంటే ఆవిడ రేణి ఇలాంటి వాడిని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు కదా ఇంతమందిని తిట్టాను కానీ ఇలాగ నాకు సమాధానం చెప్పిన వాడు ఎక్కడా కనపడలేదు నీకు దండం అని ఆ చీపురు గట్ట అవతల పారేసే కాబట్టి ఆత్మ విచారము అనే దాన్ని కనుక మీరు కవచంగా మీరు పెట్టుకోగలిగితే మీకు ద్వేషము క్రమంగా తొలగిపోతుంది ఒక్క రోజులో తొలగిపోదు ఎందుకంటే మనం ద్వేషాన్ని రాగాన్ని ద్వేషాన్ని అలా జీవితకాలం కష్టపడి నిర్మాణం చేసుకుంటాం అవి ఒక్క రోజులో పోవు ఈ బంధాలు మనం కట్టుకున్న బం బంధాలు మనం కట్టుకున్న గోడలు వాటిని మనమే కూలగొట్టుకోవాలి దేవుడు వచ్చి కూలగొట్టడు గురువు వచ్చి అసలే కూలగొట్టడు అది ఎవరికి వాళ్ళే కూలగొట్టుకోవాలి దాని టైం పడుతుంది కానీ ఆత్మవిచారము అనే కవచాన్ని కనుక ధరించి ఉన్నట్లయితే మీరు ద్వేషము నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అది ఒక అభిప్రాయం అదొక ఉపాయం సర్వోత్తమైన ఉపాయం ఇక రెండవ ఉపాయము సర్వత్రా భగవద్భావము ఇది భక్తి ప్రధానమైన ఉపాయం ఇందాక నేను చెప్పింది జ్ఞానప్రధానమైన ఉపాయం ఇది భక్తి ప్రధానమైన ఉపాయం దేవుడు సర్వమునందు గాలడు సర్వమునందు ఈశ్వరుడే ఉన్నాడు దిశావాస్యమిదం సర్వం ఈ సర్వము ఈశ్వరునిచే వ్యాప్తమై కప్పివేయబడి అంటే వ్యాప్తమై ఉన్నది మనల్ని తిట్టివ్వని హృదయంలో కూడా దేవుడే ఉన్నాడు నిజానికి మనల్ని తిట్టడానికి కావలసిన శక్తి ఆ వాగింద్రియము ఆ ప్రాణశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క శక్తి అదంతా కూడా దేవుడి వాడు పొందుతున్నాడు కూడా కాబట్టి వాడు చేస్తున్న పని ఏది అన్నది వేరే విషయం కానీ వాడి ఆ పనికి మూలంలో ఉన్న తత్వం మటుకు అది పరమేశ్వరుడు మాత్రమే కాబట్టి కిట్టి సందర్భంలో టివాడు కూడా ఈశ్వరుడే సర్వమునందు ఈశ్వరుడే ఉన్నాడు అని కనుక మీరు భక్తి ప్రధ అంటే దాన్ని భక్తి ఇప్పుడు వచ్చిన కర్మేమంటే భక్తి అనేదానికి సమాజంలో ఉన్నటువంటి పరిభాష దేవుడు అనేదానికి సమాజంలో ఉండే పరిభాష అవి ఎలా ఈ శాస్త్రాన్ని బోధించటానికి చాలా కుస్తీ పట్టాల్సి వస్తుంది యూ హ్యావ్ టు ఓవర్కమ్ సో మచ్ ఆఫ్ రెలిజియస్ కల్చరల్ సోషల్ ఆర్ సొసైటల్ కండిషన్ని యూ హ్యావ్ టు ఓవర్కమ్ దాట్ దాన్ని ఓవర్కమ్ చేసి మీ మెసేజ్ని మీరు కృషి చేయాల్సి వస్తుంది అలా ఉంది సొసైటీ అని నాకు అలా అనిపిస్తూ నేను అలా చెప్తూ ఉంటాను యు నో మై మై వే సేయింగ్ దాట్ దేర్ దేవుడు అనే దాని పరిభాష చాలా అల్లకల్లోలంగా ఉన్నది పరిభాష ఆ పరిభాష కొన్ని సందర్భాల్లో అసంపూర్ణంగా అసమగ్రంగా ఉంటుంది హాఫ్ ట్రూత్ అన్నట్టుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫార్ రిమూవ్ ఫ్రమ్ ట్రూత్ అన్నట్టుగా ఉంటుంది అటువంటి పరిభాషలో ఉన్న పరిభాషకి ఫిక్స్ అయిపోయి సందర్భంలో దేవుడు అంతటా ఉన్నాడు నిన్ను తిట్టేవాడి కూడా దేవుడే ఉన్నాడు అంటే అది ఎలా ఉంటుందంటే ఒక ఆయన నన్ను అడిగారు ఏమంటే చిట్టివాడు కూడా దేవుడేనా అంటే అవును అయితే మరి శ్రీకృష్ణుడు కనుసుని ఎందుకు చంపినట్టుటా అని అడిగాడు అంటే లేకపోయినా శ్రీకృష్ణుడు కనుసుని చెప్తుంటే నువ్వు చంపు నువ్వు చూడలేదు నేను చూడలేదు ఇలాగ స్టోరీల్ని నువ్వు తీసుకొచ్చి చెప్తున్న తత్వానికి అడ్డుపడడం పద్ధతి కాదది తత్వం చెప్తున్నానా పురాణం చెప్తున్నానా పురాణం చెప్తుంటే శ్రీకృష్ణుడి కనుసుని ఎందుకు చెప్పాడో నేను చెప్తాను నీకు వాళ్ళ తల్లికి తండ్రిని జైల్లో పెట్టాడు కాబట్టి చంపాడు సరిపడినా దానికి దానికి సరిపడింది తత్వంలోకి దాన్ని అలా మోసుకు రాకూడదు ఆ కంసుడు చచ్చిపోయిన తర్వాత వాడి ఆత్మ వెళ్ళి శ్రీకృష్ణుల్లో కలిసింది మళ్ళీ అది ఉంది అది చూసేవా నువ్వు కాబట్టి దాంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి ఫోర్ సో ఇటువంటి రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసి మీరు ఆ తత్వాన్ని బోధించాల్సి ఉంటుంది ఎనీవే కమెంట్ ది పాయింట్ సర్వమునందు ఈశ్వరుడు గలడు సర్వమునందు అంటే రవణాసురుల్లో కూడా రవణాసురుల్లో కూడా ఈశ్వరుడే ఉన్నాడు రాముడు రామునియందు ఏ ఈశ్వరుడు ఉన్నాడో రావణుని హృదయంలో కూడా అదే ఈశ్వరుడున్నాడు మురికి గుంటలో ఏ సూర్యుని యొక్క ప్రతిబింబము గలదో అదే సూర్యుని యొక్క ప్రతిబింబము పన్నీటి కడవయందు కూడా గలదు ఉరికి గుంట సూర్యుడు వేరు పన్నీటి కడలకి సూర్యుడు వేరు కాదు సర్వత్ర భగవద్భావము అది కనుక మీరు హృదయానికి తెచ్చుకోగలిగితే ద్వేషము పోతుంది అది రెండవ ఉపాయం మూడవ ఉపాయం ఈ జగత్తు మాయా మాత్రము ఇది స్వప్న మీకు ఒక దృష్టాంతం చెప్తా మా చిన్నప్పుడు ఒక విల నుండి ఇవాడు ఆయన పేరు రాజనాల ఆయన ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు ఆయన చాలా మంచివాడు ఆయన ఓసారి ఆయన నేను పేపర్లో చదివానప్పట్లో ఆయన వాళ్ళ స్వగ్రామాలని చూడడానికి వెళ్ళాడు వెళితే ఆయన కారులో వెళ్తాడు ఆ రోజుల్లో కారు రెండే కారులు ఉండేవి ఆటోమొబైల్ టెక్నాలజీ పసు ఫ్రోజన్ దాన్ని సోషలిజం పేరుతోటి ఫ్రీస్ చేసేసరికి ఇంక టెక్నాలజీ పెరగకూడదు ఇలాగే ఉండిపోవాలి ఏ లెవెల్లో ఫ్రీజ్ అయిందంటే అది అంబాసిడర్ అనే లెవెల్లో ఫ్రీజ్ అయిపోయింది ఇంక టెక్నాలజీ ఈ షుడ్ నాట్ మూవ్ ఫార్వర్డ్ అంబాసిడర్ కార్కి ఏ టెక్నాలజీ ఉందో దట్ ఈస్ ది ఆటోమొబైల్ టెక్నాలజీ ఇంకా నో మోర్ నో లెస్ట్ ఆ రోజులు ఆయన ఆటోమొబైల్ ఒక అంబాసిడర్ కార్లో వెళ్తున్నాడు ఆయన ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్టేటస్ సింబల్ అంబాసిడర్ కార్ అంటే ఇంచుమించు రెండేట్ల బండికి ఇంజిన్ పెట్టినట్టుంటుంది అది దంట్లో గుచ్చి హిస్ గోయింగ్ టు హిస్ విలేజ్ వెళ్తుంటే ఎవడో రైతు బిడ్డడో ఒకటి చూశాడు రాజనాల్ రా అని పాపం విలేజ్ కళ్ళ తన పొలంలో బంధోలలు చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే వీళ్ళు రోడ్డు దగ్గర రాపలా కాసారు ఓందమండి అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి ఏంటిది అంటే రాళ్ళేంటి రాళ్ళు కార్మికుల రాళ్ళు ఎందుకంటే ను మొన్న మా నా మా హీరోని మా ఎంపీఓని నువ్వు ఎంత కష్టపెట్టేవరా నువ్వు అలా చేయడం తప్ప కదా అని నిలదీశాను అప్పుడు డ్రైవరు ఏదో ఇంకో ఇంకో వీధం పట్టు తీసుకొని జాగ్రత్తగా బయటపడ్డాడు అక్కడి నుంచి వాళ్ళు ఇతనికి తగులుతారు వాళ్ళకి ఆయన ఉన్నటువంటి ద్వేషము ఆ ద్వేషాన్ని మీరు సమర్థిస్తారా చెప్పండి మీరు సమర్థిస్తారా సమర్థించరు ఎందుకని ఎన్టీఓని అంటే నాయకుడిని ఈ విలన్ను అన్ని కష్టాలు పెట్టాడా లేదా మరి పెట్టినప్పుడు ద్వేషం దారా అక్కర్లేదా మీరు సమర్థిస్తారా సమర్థించరా మేము సమర్థించమని ఎందుకు సమర్థించరు పెట్టాడు కదా కష్టాలు పెట్టాడు కదా ఎందుకు సమర్థించరు అంటే కాదండి అది సినిమా సినిమా అయితే కష్టాలు పెట్టాడా కాదండి అది సత్యం కాదండి చూసావా సినిమా చూసావు చూశావు చూసినప్పుడు వెలన్ననే అనుకున్నావా సత్యం కాదనుకున్నావా వెలన్ననే అనుకున్నా మరి ఇప్పుడు ఇలా మాట్లాడతామని మాట మారుస్తున్నాం ఎందుకని కాదండి చూసినప్పుడు సత్యంగా అనిపించినా ఆ కథని అబ్జార్బ్ అయిన సందర్భంలో ఇంత దుర్మార్గం చేస్తాడా వీడని మనస్సు కష్టం కలిగినా కూడా తీరా సినిమా అయిన తర్వాత అది సత్యం కాదని మాకు అర్థమైపోయింది కాబట్టి ఆయన్ని నేను ద్వేషించడం పైగా ఆయన అంత బాగా నటించడం ఆయనకి బహుమానాలు కూడా ఇస్తున్నారు బిరుదాలు కూడా ఇస్తున్నారు అబ్బో మీరు ఆత్మజ్ఞానులు మీరు తత్వస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులు మీకు సినిమా యొక్క తత్వం బాగా అర్థమైపోయింది ఏమి సందేహం లేదు ఈ జగత్తు అట్టి మాయా మాత్రమిదం సర్వం దాంట్లో సత్యం లేదు మిమ్మల్ని ప్రేమించేవాడు ప్రేమించి మీకు ఉపకారం చేసింది మిథ్యే మిమ్మల్ని ద్వేషించి మీకు అపకారం చేసింది కూడా మిథ్యయే దాంట్లో సత్యమే అంతా కూడా భ్రమ దీర్ఘ స్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం అని వశిష్ట మహర్షి శ్రీరాములతో చెప్తాడు యోగ వాసిష్టంలో రామా తెలుసుకో ఈ జీవితము ఒక దీర్ఘ స్వప్నము కొంత పొడవాతి స్వప్నం లేదా కొంత దీర్ఘకాలం ఉండేటువంటి హాలుసినేషన్ విభ్రమం హాలుసినేషన్ అంటే ఏవేవో బొమ్మలోవి చూడడం ఏది సత్యం కాదు జీవితం అట్టింది కాబట్టి ఈ జీవితంలో శత్రుడెవరు మిత్రుడెవరు ఇది సత్యమే కాదు ఇది ఒక స్వప్నం కాబట్టి ఎవరిని ప్రేషించాల్సింది లేదు ఎవళ్ళ మీద రాగాన్ని పెట్టుకోవాల్సింది కూడా లేదు మాయా మాత్రం ఇదం సర్వం అని మీరు తెలుసుకున్నట్లయితే అది మనస్సుకు తెచ్చుకోగలిగితే ద్వేషం ఉండకపోతుంది అది మూడో ఉపాయం నాలుగో ఉపాయం ఈ సర్వము కూడా ఈ ఘటనలు ఎన్ని ఘటనలు ఘటిల్తున్నాయో అవన్నీ అంటే మనకు అనుకూలమైనవి మనకి ప్రతికూలమైనవి సర్వము కూడా అది ప్రకృతి యొక్క విలాస తప్ప దీంట్లో ఫలానా చేసిన ఉపకారము అని కానీ ఫలానా వాడు చేసిన అపకారమని కానీ ఏమీ లేవు ఎంత ది ప్లే ఆఫ్ ప్రకృతి ప్రకృతి యొక్క నీల ఆ ప్రకృతి యొక్క ప్రవాహంలో ఒక క్రీడలో అందరూ కూడా ఆటబొమ్మలు వంటి వారు ఆట బొమ్మల్లో ఒక బొమ్మ ఇంకో బొమ్మ ఏడల తప్పుగా ప్రవర్తిస్తే అది ఆ బొమ్మ తప్పు కాదు ఒప్పు కాదు కాబట్టి ప్రకృతి యొక్క ప్రవాహం అట్టిది దీంట్లో మనం ద్వేషించాల్సింది ఎవళ్ళు లేరు అని తెలుసుకుని ఇది శ్రవణం ఈ సత్యాన్ని బాగా మననం చేయాల్సి ఉంటుంది మహాత్ముల యొక్క బోధనను మీరు గుర్తుపట్టి వాటిని అధ్యయనం చేస్తూ బాగా మననం చేసుకోవాలి వివేకానంద యొక్క బోధలు శ్రీరామకృష్ణ గురుదేవుల యొక్క బోధలు శ్రీ బోధలు అటువంటి మహాత్ముల యొక్క బోధలను పదే పదే అధ్యయనం చేసుకుంటూ ఉండాలి అది మననము ఆ తర్వాత అయినా కూడా పోత ద్వేషం ఇంకా ఉంటుంది ఇంకా ఇంకో కొంత మిగులు ఉంటుంది అప్పుడు నిధుధ్యాసనము ధ్యానము చేయాల్సి ఉంటుంది ఈ ధ్యానానికి దిస్ పర్టికులర్ ధ్యానం ఒకటి ఉంది ఈ ధ్యానమునకు లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అని పేరు అంటే ప్రేమ దయ అనే వాటి యొక్క వాటికి చెందిన ధ్యానము అని ఈ ధ్యానము ఇది గీత ఉపనిషత్తులు ఇత్యాది సందర్భాల్లో వస్తుంది బట్ ఇంకా అంతకంటే కూడా పాపులర్గా అంతకంటే కూడా వ్యవస్థితంగా వెరీ స్ట్రక్చర్డ్గా మీకు బుద్ధిస్ట్ మెడిటేషన్స్లో కనబడుతుంది మెడిటేషన్ అనేప్పటికీ బుద్ధిజం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుంది వాళ్ళు ధ్యానంలో వాళ్ళకి ప్రథమ స్థానం ఇవ్వాలి ఎందుకంటే అందరూ ధ్యానం చేస్తారు ధ్యానం చేయని అన్ని స్పిరిచువల్ గ్రూప్స్ అన్నీ కూడా స్పిరిచువల్ ట్రెడిషన్స్ అన్నింటిలోనూ ధ్యానం ఉంటున్నాయి కానీ బుద్ధిస్ట్ ట్రెడిషన్లో ఈ ధ్యానం అనేది చాలా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటుంది కాబట్టి అక్కడ లవింగ్ టైండ్నెస్ మెడిటేషన్ అని భగవాన్ బుద్ధుడే స్వయంగా బోధించినాడు ఆయన యొక్క ఆయన యొక్క ఉపదేశాలు ఉంటాయి సో సెర్మన్స్ బుద్ధుని యొక్క బోధనకి సెర్మన్స్ ఆ భగవాన్ బుద్ధుడే ఎక్కడో ఎక్కడో శారణార్థులోనో శ్రావస్థీ ఉందో లేదా మరోచోటో మరో చోటో చెప్పినటువంటి సెర్మన్స్లో ఈ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ని ఆయన బోధించినాడు అని చెప్తారు మనకి చరిత్రకారులు ఆచార్యులు అలా చెప్తారు కాబట్టి దానిని మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది మనం ఆ మెడిటేషన్ చేద్దాం సో అద్వేష్ట సర్వభూతనాం శంకరులు ఆత్మనో దుఃఖహేతుమీకించిష్టి అది ఎవరిని ద్వేషించరు ఇప్పుడు మీ మిత్రుల్ని మీరెందుకు ద్వేషిస్తారు మీకు ఉపకారం చేసిన వాడిని మీరెందుకు ద్వేషిస్తారు మీకు అపకారం చేసిన వాడినే మీరు ద్వేషిస్తారు కదా అని చెప్పేత శంకరులు చెప్తున్నారు ఎక్కడ ద్వేషం యొక్క ప్రసక్తి ఉంటుందో అక్కడే నిషేధం ఉంటుంది అంతేగాని మీ మిత్రుల్ని మీరు ద్వేషించకండి మీకు డబ్బు బాగా ఇచ్చి వాళ్ళని ద్వేషించకండి మీకు ఉపకారం చేసేవాడిని ద్వేషించకండి మీకు సేవ చేసేవాడిని ద్వేషించకండి అలా ఉంటాయండి పఠాలు అలా ఉండవు పఠాలు ఎలా ఉంటాయంటే మీకు అపకారం చేసిన వాడిని నీవు ద్వేషించే అవకాశం ఉన్నది కనుక అదిగో ప్రసక్తమైనది కనుక ద్వేషము దానిని నిషేధిస్తున్నాము అప్పుడు కూడా నీవు ద్వేషించవద్దు అపకారం చేసిన వాడిని కూడా దాంట్లో ఏ ప్రాణినైనా మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఓ మహాత్ములు చెప్పేవారు దోమల్ని ద్వేషిస్తారా దోమల్ని ద్వేషిస్తారా ద్వేషించారు దోమలు కుట్టుతూ ఉంటాయి అవి మీరు ఎక్కడ వలనరుబుల్లో అవి తెలుసుకుంటాయి అక్కడ కుట్టేస్తాయి మీ పాదాలు వలనరుబుల్ అయితే పాదాలు కుట్టేస్తూ మీ ముఖం వలనరుబులైతే ముఖం కుట్టేస్తుంది మీ ముక్కు వలనరుబుల్ అయితే ముక్కు కుట్టేస్తుంది దోమ కుట్టేస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు కూర్చుని దోమల్ని ద్వేషిస్తారా తిట్టుకుంటారా ఈ దోమలను నేను సర్వనాశనం చేసేస్తాను అని అనుకుంటారా అనుకోరు దోమతేన ఒకటి కట్టుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు ఈ లోకంలో దోమలు వంటి వారు చాలామంది ఉంటారు మన జీవితంలో మనల్ని దోమలలాగా కుట్టి పీడించే వాళ్ళు కొంతమంది ఉంటారు జీవితం అంటే అలాగే ఉంటుంది మిఠాయి పెట్టేవాడు కుట్టి కూడా ఇంకొకడు ఉంటాడు తేలుకొండి లాంటి వాడు ఏం చేస్తుంది ఏదైనా సాఫ్ట్ స్పాట్ దొరికితే పుట్టుక్కుమలు కుడుతుంది తేలుకొండి యొక్క లక్షణం అలాంటి తేలుకొండి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఛాన్స్ దొరికితే పోడు పోటు పొడుస్తారు ఇంకో కొంతమంది మిఠాయి పెడతారు కాబట్టి అన్నీ ఉంటాయి జీవితంలో కాబట్టి మనం తేలుకొండి లాంటి వాళ్ళకి దూరంగా ఉండి మన ప్రొటెక్షన్ మనం చేసుకోవాలి తప్ప కూర్చుని ద్వేషించడం అన్నది చాలా చాలా తప్పు ఉంది అయితే దానికి ఉపాయం ఏమిటి అన్నదాన్ని ఆత్మజ్ఞానాన్ని ఉపాయంగా శంకరులు చెప్తున్నారు శంకరులు చెప్పిన ఉపాయాన్ని నేను మెన్షన్ చేశాను చేసి ఇంకా రెండు మూడు నాలుగు ఉపాయాలు చెప్పాను ఆయనైతే ఒకటే చెప్పేసి వదిలేస్తారు ఆత్మత్వేన హి పశ్యతి